ీతసాదనం శ్రీమహ సదాశివసరంభాస్మార్యపరంపరా శబ్దే నా అత ప్రభవా ప్రత్యక్షానుమానాభ్యాం ంపున శబ్దం అభిప్రేత్య ఇదం శబ్దప్రభావత్వ ఉమాత్మకం శబ్దం అభిప్రాయం ఇప్పుడు శబ్దం నుంచి జగత్తు పుట్టింది అతఃప్రభావాత్ అన్నారు కదా ఏ శబ్దం అంటే ఏమిటి అసలు ఆ శబ్దం యొక్క కిమాత్మకం శబ్దం నుంచి జగత్తు పుట్టిన సరే భూ శబ్దం నుంచి భూలోకాన్ని సృష్టించారు భూవహానే అని ఇలా ఆ శబ్దం యొక్క స్వరూపమేమి స్ఫోటమి అది స్ఫోటమే శబ్దము యొక్క స్వరూపము అంటే స్ఫుట్యతే వ్యజ్యతే ఇది స్ఫోట ఇప్పుడు స్వరూపము విజ్ ఇట్ వాట్ ఈజ్ సెడ్ వాట్ ఈజ్ స్పోకెన్ వాట్ ఈజ్ అథర్డ్ విజిట్ వాట్ ఈజ్ అథర్డ్ or is it what uh, what inspires inspires is not the word Spike. what uh, shines ibbu meeku buddhi lo arthamu prakashisthu takkuvalaga oka oka explosion laga ostundi meeku alavata ipoye teliyaledu tappa it comes like a, it it uh, comes out like a pulse ఇట్ పల్సెస్ పల్స్ వచ్చినట్టు వస్తుంది అది శబ్దమా లేక నోటితో పలికింది శబ్దమా ఏమిటి శబ్దం లేకపోతే కాగితం మీద రాసింది శబ్దమా అంటే వాళ్ళు ఏమంటున్నారంటే వైయాకరణులు స్ఫుట్యతే ఆ పల్స్ పల్స్ ఆఫ్ నాలెడ్జ్ దాని అది శబ్దము దానికి స్ఫోట అని పేరు అంటే వ్యజ్యతే ఎప్పుడూ కూడా వాట్ ఈజ్ సెడ్ అండ్ వాట్ ఈజ్ ఇంప్లాయిడ్ అండ్ వాట్ ఈజ్ సజెస్టెడ్ కావ్యాల్లో కూడా కవి కొంత చెప్తాడు కొంత ఇంప్లాయ్ చేస్తాడు మరి కొంత సజెస్ట్ చేస్తాడు సజెషన్ సో ఆ చెప్పకుండా వదిలిపెట్టేసింది దాన్ని ధ్వని అంటారు కావ్యం దాన్నే అంటే అది స్ఫురిస్తుంది అది చెప్పడు కవి చెప్పడు అది స్ఫురుస్ వాట్ ఈస్ నాట్ సెడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ ఈజ్ సెడ్ వాట్ ఈజ్ సెడ్ ఈజ్ లిటిల్ బట్ వాట్ ఈజ్ లెఫ్ట్ అన్సెడ్ ఈజ్ లాట్ అలా ఉంటుంది ఇప్పుడు చంద్రుడు వేయిస్తున్నాడు అంటాడు అంతే అంటాడు చంద్రహా ఉదేటి అంటాడు అన్నమాట అంతే కానీ ఆ మాట వెనక అననివి ఎన్నెన్నో ఉన్నాయి చాలా ఉంటాయి ఆ సందర్భాన్ని బట్టి ఎన్నెవో ఉంటాయి తెలివే సో ఈ అనే పదాన్ని వాళ్ళు అన్న ధ్వని అనే పదంతో ఈ అలం అలంకారీకులు వాళ్ళు వర్ణిస్తారు నేను ఆ ధ్వనియే ఈ స్ఫోటాన్ని ఐ నాట్ సెయింగ్ లైక్ దట్ బట్ సంథింగ్ సిమిలర్ టు దట్ అందరూ కూడా భావన చేసిండ సో ఇక్కడ వీళ్ళేమంటున్నారంటే శబ్దము అనగా ఏది బుద్ధి ఎందు అర్థజ్ఞాన రూపంగా స్ఫురిస్తుందో లేక ఏది స్ఫురింపజేస్తుందో అది శబ్దం వర్ణాహ ఏవహి శబ్ద శబ్దం అనో ఉంది ఓ పక్షం అది మీమాంసకుల పక్షం ఇది స్ఫోటాన్నది వైయాకరణుల పక్షం సో వర్ణములు అంటే అక్షరములు అదే శబ్దము అనే ఒక పక్షం ఒక మీమాంసక పక్షం చాలా ఇంపార్టెంట్ పక్షం అది దానికి దీనికి పోలిక ఇప్పుడు ఆ పక్ష ఈ రెండు పక్షాలకి మధ్యన విచారణ వర్ణపక్షే హిషా ఉత్పన్న ప్రధ్వంసిద్ నిత్యేభ్యశబ్దేభ్యేవాదివ్యక్తీనా ప్రభవ అనుపపన్నం సత్ వర్ణపక్షం అంటే వర్ణములే శబ్దము అనే పక్షాన్ని మీరు స్వీకరిస్తే ఇంతదాకా మనం చేసిన ఆర్గ్యుమెంట్ పొసగదు అంటున్నారు ఎలాగా వర్ణము అలా పుట్టి అలా నశిస్తుంది ఉత్పన్న ప్రధ్వంసివా రామా అన్నారనుకోండి ఆ పుట్టగానే నశించింది మా పుట్టగానే నశించింది కాబట్టి శబ్దము అనిత్యమై పుట్టి నశించేది శబ్దము నిత్యమని ఆ నిత్యమైన శబ్దం నుంచి జగత్తు పుట్టిందని చెప్తున్నాం కదా శబ్దానికి అనిత్యత్వం వచ్చిపోతుందని కదా శబ్దే వినోద అనే సమస్య ఇప్పుడు దేవతలకు విగ్రహం ఉందంటే శబ్దానికి అనిత్యత్వం వస్తుంది ఎందుకంటే విగ్రహము పుట్టి నశిస్తుంది ఆ విగ్రహాన్ని చెప్పేటువంటి అంటే అర్థం పుట్టి నశిస్తుంది అంటే ఆ అర్థాన్ని చెప్పే శబ్దం కూడా పుట్టి నశిస్తుంది లేదా ఒకవేళ శబ్దం నిత్యమన్నా శబ్దానికి అర్థానికి ఉండే సంబంధం అనిత్యం ఎందుకంటే అర్థం నశించేది కనుక ఆ విధంగా శబ్దమునందు విరోధము అని పూర్వపక్ష అంటే లేదులేవో ఆ విరోధమేం లేదు శబ్దం నిత్యం ఈ విగ్రహాలు పుడుతూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆకృతి పుట్టేది కాదు ఇప్పుడు నశించేది కాదు కాబట్టి శబ్దానికి అర్థం ఆకృతి అని ఈ ఈ ఆర్గ్యుమెంట్ అంతా విన్నారు కదా మీరు కాబట్టి శబ్దము నిత్యము నిత్యమైన శబ్దం వేదశబ్దం నుంచి జగత్తు పుట్టింది అని ఆర్గ్యుమెంట్ శబ్దం ఇప్పుడు మీరు వర్ణములే శబ్దము అంటే శబ్దం ఏమవుతుంది అనిత్యం అవుతుంది ఎందుకంటే వర్ణాలు పుట్టి నశిస్తూ ఉంటాయి స్ఫోట అంటే నిత్యం స్ఫోట నిత్యం అని వైయాకరణల యొక్క సిద్ధాంతం అలా ఉన్నది కాబట్టి శబ్దము నుంచి ఈ దేవతలు ఏతే అనే శబ్దం నుంచి దేవతలు పుట్టారు అసురుగ్రం అనే శబ్దం నుంచి మనుష్యులు పుట్టారు ఈ పుట్టిన వాళ్ళు నిత్యులు కాదు అనిత్యులు కానీ ఆ శబ్దం మటుకు నిత్యము అనే సిద్ధాంతం ఏదైతే దానికి హాని కలుగును కాబట్టి శబ్దము యొక్క నిత్యత్వాన్ని మనం నిలబెట్టాలంటే శబ్దస్వరూపము స్ఫోట అని చెప్పక తప్పదు ఉత్పన్నధ్వంసినశ్చ వర్ణా ఎందుకంటే వర్ణాలు అలా పుట్టి ఇలా నిశిస్తూ ఉంటాయి ఎలాగో తెలుసునా प्रत्युच्चारण अतीयम इमी राम अना राम राम इन रा ఎలాగ లెక్క పెట్టారు రెండుసార్లు అనే ఎలా లెక్క పెట్టారు అంటే మొదటిసారి రామ అన్నారు అంటే ఆ రామ పుట్టింది నశించింది మళ్ళీ రెండోసారి రామ అన్నారు పుట్టింది నశించింది అప్పుడే రెండుసార్లు అన్నామనే మాట వస్తుంది అసలు రామ పుట్టను లేదు నశించను లేదు అన్నప్పుడు ఈ రెండుసార్లు అనే లెక్క ఎలా వస్తుంది ఈ రెండుసార్లు అనే లెక్క వచ్చింది రెండుసార్లు అనే లెక్క ఎందుకు చెప్పారు ఇప్పుడు నిత్యం అనుకోండి రామశబ్దం నిత్యం అనుకోండి రెండుసార్లు అనే మాట ఉండదు ఎందుకంటే మొదటిసారి అన్న రామాయే రెండోసారి అదే మొదటిసారి అదే వందోసారి అదే నిత్యం కదా ఇప్పుడు ఒకే పళ్ళు తీసుకుని ఒకటి రెండు మూడు అలా లెక్క పెడతారా వేరువేరు పళ్ళు ఉంటేనే లెక్క పెడతారు కాబట్టి రెండుసార్లు అనడం తర్వాత మొదటిసారి అన్న రామా రెండోసారి అన్న రామా మూడోసారి అన్న రామా అనే ప్రతీతి మనకు ఉన్నది దీన్ని బట్టి ఆ రామా అనే శబ్దం పుట్టి నశిస్తుంది కాబట్టి వర్ణములే శబ్దము అన్నట్లయితే శబ్దనిత్యత్వానికి హాని కలుగుతుంది ఎందుకంటే వర్ణములు పుట్టి నశిస్తూ ఉంటారు స్ఫోట పుట్టదు నశించక అని మీరు అంగీకరించక తత్వం ఇప్పుడు రామా అంటే స్ఫోట జ్ఞానం కలిగింది మళ్ళీ రెండోసారి అన్నప్పుడు అదే జ్ఞానం కలుగుతుంది మూడోసారి అన్నప్పుడు అదే జ్ఞానం కలుగుతుంది మొదటిసారి ఒకటి అన్నారు రెండోసారి మళ్ళీ అదే అన్నారు ఇంకొకటి ఇంకో శబ్దాన్ని అన్నారు మళ్ళీ రామా మరో రామశబ్దాన్ని అన్నారు మూడోసారి మరో రామశబ్దాన్ని అన్నారు అదే రామశబ్దాన్ని అనలేదు కానీ స్ఫోటమటుకు అదే కాబట్టి శబ్ద స్ఫోటయంలో ఉంటుంది వర్ణములు అనిత్యములు కనుక శబ్దము యొక్క స్వరూపం అంటే మీరు ఏం చెప్పాలి వర్ణాలు అనకూడదు స్ఫోట అనాలి అని ఇదంతా పూర్వపక్షంలో ఇద ఇదంతా పూర్వపక్షం కానీ ప్రస్తుతానికి పూర్వపక్షాన్ని మనం జాతరగా అధ్యయనం చేసుకున్నాం తథాహిదాన్ని ఇంకా వివరిస్తున్నారు వర్ణములు అనిత్యము స్ఫోట నిత్యము వివరిస్తున్నారు అదృశ్యమానోపి పురుష విశేష అధ్యయన అధ్యయనధ్వనిశ్రవణాదేవా విశేషతో నిర్ధార్యతే దేవదత్తు యజ్ఞదత్తు ఎమధీతే ఇది అక్కడ గోడ అవతలా ఇద్దరు వేదం వల్లిస్తున్నారు వేదం వల్లిస్తూ ఉంటే ఇక్కడ కూర్చుని మీరు వింటారు ఆ మనిషి ఫలానా మనిషిని మీ కంటికి కనపడ్డారు అంటే కనపడుతుంటే రూపాన్ని బట్టి వీడు యజ్ఞదత్తులు వీడు దేవదత్తులు అని చెప్పగలుగుతాం కానీ మనిషి కనపడ్డం గోడవతలు ఉన్నారు కదా వాళ్ళు చేసే వల్లన అధ్యయనాన్ని విని ఇదిగో వీడు దేవదత్తుడు వేదం చెప్తున్నాడు వాడు యజ్ఞదత్తుడు చెప్తున్నాడు అని మనం గుర్తుపడతాం దాన్ని బట్టి ఏం తెలిసింది అంటే నచాయం వర్ణ విషయ అన్యాత్మ ప్రత్యయథ్యాజ్ఞానం బాధక ప్రత్యయాభావాత్ ఇప్పుడు వీడు వీడు దేవదత్తుడు మంత్రం చెప్తున్నాడు వల్ల వల్లిస్తున్నాడు వాడు యజ్ఞదత్తుడు వల్లిస్తున్నాడు అని మీరు మనిషిని చూడకపోయినా చెప్తున్నారు ఎలా చెప్పారు వాళ్ళ వల్ వాళ్ళ బట్టి చెప్పారు ఒక శబ్దోచ్చారణని బట్టి వాడు దేవదత్తుడని మరో శబ్దోచ్చారణని బట్టి వాడు యజ్ఞదత్తుడని చెప్పారు ఇక్కడ మీరు గమనించాల్సింది శబ్దోచ్చారణలో భేదం ఉంది తప్ప వాళ్ళు ఉచ్చరించి సేమే ఒకే మంత్రాన్ని ఉచ్చరిస్తున్నారు వాళ్ళు ఒకే మంత్రాన్ని ఉచ్చరిస్తున్నప్పటికీ ఇది ఈ వల్లించి వాడు యజ్ఞదత్తుడు ఆ వల్లించి వాడు దేవదత్తుడు అని మీరు చెప్పగలుగుతున్నారు అంటే వీడు ఉచ్చరించిన వర్ణములు వేరు వాడు ఉచ్చరించిన వర్ణములు వేరు వర్ణములే శబ్దము అన్నట్లయితే వీడు ఉచ్చరించిన శబ్దం వేరు వాడు ఉచ్చరించిన శబ్దం వేరు ఇవి రెండు రెండు వేరువేరు శబ్దాలంటే ఆ శబ్దాలలా పుడుతున్నాయి పోతున్నాయి పుడుతున్నాయి పోతున్నాయి కాబట్టి శబ్దములు ఉచ్చరించే శబ్దములు ఉచ్చరించేవి అనిత్యములు అని తెలుస్తూనే ఉన్నాయి కాబట్టి వర్ణములే శబ్దములు శబ్దము అన్నట్లయితే శబ్దమునందు అంత్యత్వ దోషము వస్తుంది అంత్యత్వము భేదము భేదం ఎక్కడైతే వచ్చిందో అని ఇప్పుడు యజ్ఞదత్తుడు మంత్రము వేరు వీడు యజ్ఞదత్తుడు వాడు దేవదత్తుడు అవున మంత్రం ఒకటే కదా వేరేని ఎలా చెప్పగలిగారు అంటే అవే వర్ణాలు కదా వేరే ఎలా చెప్పగలిగారు అంటే వీడు వాడు ఇచ్చా వర్ణాలు అవే కదా అవే అంటే అవే కాదు అలా పుట్టే వీడు వర్ణించిన వల్లించిన వర్ణాలు పుట్టే పోయాయి వీడు వల్లించిన వర్ణాలు పుట్టే పోయాయి కాబట్టి అవే వర్ణాలు కాదు వేరు వర్ణాలే ఎప్పటికప్పుడు పుడుతూ ఉంటాయి పోతూ ఉంటాయి కాబట్టి శబ్దం యొక్క అనిచత్వ దోషం వచ్చేస్తుంది కనుక వర్ణములే శబ్దము అనేది అంగీకారము కాదు తర్వాత ఇప్పుడు దీని మీద వేదాంతులు ఏమంటారు వేదాంతులు ఏమంటారంటే చూడు మట్టి కుండ వేరు బాణ వేరు అనే జ్ఞానం ఏదైతే కలదో అది మిథ్యాజ్ఞానము అది మిథ్యాజ్ఞానం కదా మరి ఎందువల్ల అంటే ఇది మట్టి అదే ఇది మట్టే అది అది మట్టియే అనేటువంటి జ్ఞానము ఆ ఏకత్వ జ్ఞానం వచ్చి ఈ కొండవేరు బాణవేరు అనే భేదజ్ఞానాన్ని కొట్టి బారేస్తోంది బాధిస్తోంది కాబట్టి ఈ కుండవేరు మట్టివేరు బాణవేరు అనే జ్ఞానము మిథ్యాజ్ఞానము ఏదైనా సరే మిథ్యాజ్ఞానం ఎప్పుడవుతుందంటే ఏదైతే మరొక ఉన్నతమైన జ్ఞానం చేత తిరస్కరించబడుతుందో అది మిథ్యాజ్ఞానం అవుతుంది సర్పజ్ఞానము మిథ్య ఎందువల్ల రజ్విజ్ఞానం చేత తిరస్కరించబడుతోంది కనుక మిథ్య తిరస్కరించబడాలి రజ్విజ్ఞానం వచ్చి సర్పజ్ఞానాన్ని తిరస్కరించాలి అప్పుడే సర్పజ్ఞానం మిత్యవుతుంది ఇది సర్పము ఇది త్రాడు అంటే అవి అవి తిరస్కరించవు అది మిథ్యాజ్ఞానం అవ్వదు ఎందుకంటే సర్పజ్ఞానాన్ని రజ్ఞానం తిరస్కరించాలి అప్పుడే మిథ్యాజ్ఞానం అవుతుంది బాణ వేరు కుండవేరు అనే జ్ఞానాన్ని బాణ అన్నది నామరూపములు మనస్సులో ఉన్నాయి తప్ప అక్కడ ఉన్నది మట్టియే ఉండాలన్నప్పుడు కూడా మనస్సులో ఉన్న రూపాన్ని అక్కడ ఆరోపించారు తప్ప అక్కడ ఉన్నది మట్టియే వేరు కాదు అనే ఏకత్వ జ్ఞానం వచ్చి భేదజ్ఞానాన్ని తిరస్కరించింది కాబట్టి భేదజ్ఞానం ఇచ్చేయండి ఓకే ఆ విధంగా యజ్ఞదత్తుడు చెప్పిన మంత్రం వేరు దేవదత్తుడు చెప్పిన మంత్రం వేరు అనే భేదజ్ఞానాన్ని మీరు తిరస్కరించగలరా తిరస్కరించలేరు ఎందుకు తిరస్కరించలేరు మనిషి కడపడకున్నా చెప్పిన మంత్రాన్ని బట్టి వీడు యజ్ఞదత్తుడని వారు దేవదత్తుడని మీరు గుర్తుపట్టగలుగుతున్నారు అంటే యజ్ఞదత్తుడు యొక్క వర్ణములు వేరు దేవదత్తుడు వర్ణములు వేరు అని స్పష్టమవుతున్నది కాబట్టి యజ్ఞదత్త వర్ణములు దేవదత్త వర్ణములు వేరు అనే జ్ఞానమును రోసిపుచ్చేటువంటి ఏకత్వ జ్ఞానము బాధక జ్ఞానము లేదు కాబట్టి యజ్ఞదత్త వర్ణములు వేరే దేవదత్త వర్ణములు వేరే కాబట్టి ఆ వర్ణములు పుట్టి నశించేయి ఒక భేదం ఉంటే నశించడం తప్ప యజ్ఞదత్తులు మాట్లాడినా దేవదత్తులు మాట్లాడినా విష్ణుమతులు మాట్లాడినా ఒకే వర్ణములు అంటే ఆ పరిస్థితి వేరు మళ్ళా వర్ణములు వేరు వేరు అంటే అవి పుడుతున్నాయి నశిస్తున్నాయి కాబట్టి అనిత్యం ఇది ఆర్గ్యుమెంట్ తెలిసిందండి ఆర్గ్యుమెంటు కొంచెం ఫాలో అవుతార్గం ఇదంతా బోరపక్షమే అంతా బౌరపక్షం కాబట్టి వర్ణములే శబ్దము అంటే శబ్దం అనిత్యమైపోతుంది శబ్దం అనిత్యం కాకూడదు మీరు చాలా ఓపిక పట్టాల్సి ఉంటుంది ఇదేం పురాణ కాలక్షేపం అనుకునే వచ్చారా ఇక్కడికి ఏమన్నాను మామిడి పళ్ళ పళ్ళ గంప ఏమీ లేదు పురాణం కాదు ఇదేమీ ఆత్మవిచారం కదా ఓపిక పట్టారు ఈ మాట అక్కడా చెప్తూ ఉంటారు ఎందుకంటే పురాణం కోసం వస్తూ ఉంటారు కొంతమంది ఏదో చెప్తున్నాడు ఖాళీగా ఉన్నాం కదా ఫోన్లో వెళ్ళి అసలు నాలుగు మాటలు వింటే చెవిలో పెడితే పుణ్యం వస్తుందని వస్తారు ఏ పుణ్యం వచ్చేది ఏం కాదు కాబట్టి వర్ణములు అనిత్యము వర్ణమే శబ్దం అయితే శబ్దం అనిత్యం మీరు యజ్ఞదత్తుడు చెప్పిన మంత్రం వేరు దేవదత్తుడు చెప్పిన మంత్రం వేరేని ఎప్పుడైతే అన్నారో అప్పుడే భేద దృష్టి వచ్చేసింది అప్పుడే అనిత్యత్వం వచ్చేసింది ఆ అనిత్యత్వాన్ని కాదనే ఏకత్వ జ్ఞానం ఏం లేదు చుట్టుముట్టు ఎక్కడుండో ఏకత్వ జ్ఞానం ఏకత్వ జ్ఞానం ఉంటే ఏమవుతుందో తెలిసిన యజ్ఞదత్తుడు దేవదత్తుడు అనే వాళ్ళు ఇద్దరు ఉన్నారు అని తెలియకూడదు తెలుస్తోంది కాబట్టి అన్యథాత్మ జ్ఞానము ఉన్నది ఈ మంత్రం లేదు ఆ మంత్రం మంత్రాన్ని బట్టే మీరు మనుషుల్ని చెప్పారు కదా వాళ్ళని చూడకుండా కాబట్టి అన్యథాత్మ జ్ఞానము ఆ శబ్దములు ఎందు వాళ్ళు ఉచ్ఛేదించిన ధ్వని ఎందు కలదు అన్యథాత్వజ్ఞానం ఎప్పుడైతే ఉన్నదో మంత్రం ఒకటైనా కూడా అంటే వర్ణములు ఉచ్ఛేదింపబడతాయి పుడతాయి నశిస్తాయి ఎవడి వర్ణము వాడితే ఎవడు ఎవడు పలికిన వర్ణాన్ని ఇంకొక వర్ణం పోలి ఉండనక్కర్లేదు ఇంత తేడా వచ్చేస్తుంది అంటే శబ్దము అనిత్యమైపోతూ ఉంటుంది నచ వర్ణేభ్య అర్థావగతి యుక్త పైగా చాంటే పైగా వర్ణములే శబ్దము అంటే శబ్దం వింటే మీకు అర్థజ్ఞానం కలుగుతుందా అర్థజ్ఞానం కలుగుతుంది కదా ఈ అర్థజ్ఞానం వర్ణాలని బట్టి వచ్చిందంటవా వర్ణ రామ అనగానే మీకు జ్ఞానం కలిగింది కదా ఆ జ్ఞానాన్ని ఆ వర్ణాలు కలిగించాయంటవా అది బాగులేడు వర్ణాలు కలిగిస్తాయా జ్ఞానాన్ని కలిగించవు ఎం పోనీ వర్ణాలు కలిగిస్తాయని ఎందుకు అనకూడదు అంటే రామాలో ఎన్ని వర్ణాలు ఉన్నాయి రెండు వర్ణాలు ఉన్నాయి అనుకోండి నాలుగంటారు రేప అకారము అకారము రెండు అనుకోండి తేలిద్దారు ఈ రెండు వర్ణాల వల్ల జ్ఞానం కలిగింది అని మీరంటే రా అన్నప్పుడు సగం జ్ఞానం కలుగుతుందా మొల్లెండి సగం జ్ఞానం ఉంటుంది ఉండదు జ్ఞానమైనా ఉంటుంది అజ్ఞానమైనా ఉంటుంది కానీ సగం ఉండదు కదా మరా అన్నప్పుడు కలుగుతుందా జ్ఞానం కలగట్లేదు ఎందుకు కల వర్ణాలే శబ్ద వర్ణాలే శబ్దం అంటే మరా అన్నప్పుడు కూడా అవే వర్ణాలు ఉన్నాయి కనుక జ్ఞానం కలగాలి కలగట్లేదు కాబట్టి వర్ణములే శబ్దము అనడానికి వీలు లేదు అని హీ ఈజ్ ఎక్స్ప్లెయిన్ నచవర్ణేభ్య అర్థాపక తిరిగి యుక్త అంటే వర్ణముల నుండి అర్థజ్ఞానం కలుగుతోంది అని చెప్పడము ఉత్తియుక్తంగా లేదు ఎందుకో తెలుసునండి वर्ण अर्थम प्रत्याय व्यभिचारा ये वर्णमु अर्थम कई अंटे रूक मूर् वर्ण चोट ये वर्णा वर्णों दान अदी का अर्थज्ञा कसान मीर लेकिन व्यभिचारा రా అంటారు రా అంటే మీకు జ్ఞానం కలిగిందా కలగలేదు రా మహా జ్ఞానం కలిగిందా కాబట్టి రానే వర్ణం జ్ఞానాన్ని కలిగించింది అన్నానికి వీర్లేదు ఎందుకంటే రానే వర్ణం జ్ఞానాన్ని కలిగించింది అంటే రా అన్నప్పుడు కలగాలి కదా కలగలేదు రామహ అన్నప్పుడు కలిగింది రా అన్నప్పుడు కలగలేదు మహా జ్ఞానం కలగలేదు రామహ అన్నప్పుడు కలిగింది కాబట్టి సంహౌ రామహాలో ఉండే మహా జ్ఞానాన్ని కలిగిస్తున్నట్టుగా తెలుస్తోంది అనిపిస్తోంది కానీ మహా అన్నప్పుడు మాత్రం జ్ఞానాన్ని కలిగించట్లేదు కాబట్టి విడివిడిగా అక్షరాలు జ్ఞానాన్ని కలిగిస్తాయి అని మనం చెప్పడానికి వీలు లేదు నచ వర్ణ సముదాయ ప్రత్యయోస్తి క్రమవత్వాత్ వర్ణానం పైగా కొన్ని వర్ణములు విడివిడిగా ఒక్కొక్కటిగా అర్థజ్ఞానం ఇవ్వకపోయినా వర్ణముల సమాహారం గుంపు సముదాయం అర్థాన్ని కలిగి అర్థజ్ఞానాన్ని ఇస్తుంది వర్ణ సముదాయం అర్థజ్ఞానాన్ని ఇస్తుంది అని అంటాం అప్పుడు వర్ణ సముదాయం అర్థజ్ఞానాన్ని ఇచ్చిందంటే వర్ణములు ఇచ్చినట్టే అవుతుంది ఒక వర్ణం ఇవ్వదు అర్థం నాలుగైదు వర్ణాలు కలిసి అర్థజ్ఞానాన్ని ఇస్తాయి అంటే ఇప్పుడు అంటే ప్రశ్న ఏమిటంటే ఏకైక ఒక్కొక్కటిగా వర్త అర్థజ్ఞానాన్ని ఇస్తున్నాయా వర్ణాలు లేక అన్నీ కలిసి ఇస్తున్నాయా అంటే ఒక్కొక్కటిగా అర్థజ్ఞానాన్ని ఇస్తున్నాయి అని చెప్పడానికి వీల్లేదు వ్యభిచారాదు వెంటనే మీకు అర్థజ్ఞానం లేకుండా రా అంటాను నేను అర్థజ్ఞానమే లేదు అన్నీ కలిపి గుంపుగా అర్థజ్ఞానాన్ని ఇస్తున్నాయి అని చెప్పాలి అంటే దాని మీద అబ్జెక్షన్ ఏమంటాడో తెలిసినా అదే అంగీకారం కాదు ఎందుకంటే వర్ణములో గుంపు అనేది లేదు ఇది ఎక్కడుంది రామా అన్నారనుకోండి రా అనగానే రాపోయింది మా అనగానే మా పోయింది అవి ఉండాలి కదా ఉంటే గుంపు చేస్తాం సముదాయం చేయాలంటే ఉండాలి ఓ పండు ఇక్కడ పెట్టాను ఆ రెండో పండు తెచ్చి లోపల ఈ పండు లాగేసి వెనక్కాలు పెట్టేస్తే మీరు బండిలు ఏం చేస్తారు దెర్ ఇస్ నో బండిల్ ఎనీ టైప్ వర్ణముల బండిలు అనేది ఏమీ లేదు ఎందుకంటే వర్ణములు క్రమంలో వస్తున్నాయి అన్నీ ఒక్కసారి వస్తే బండిలు అవుతుంది తప్ప క్రమంలో వస్తే బండిలు అవుతాయి పైగా క్రమంలో వచ్చి ఉండటం లేదు అక్కడ క్రమంలో వచ్చి ఉన్నాయి అంటే ఒకేసారి ఉండాలండి ఒకే క్షణంలో అన్నీ ఓసారి ఓ నోట ఉంటే మీరు బండిలు చేసి ఆ బండిలను బట్టి జ్ఞానం పుట్టిందని చెప్పచ్చు అసలు అవి ఒకే క్షణంలో అవి వర్ణాలు లేవు ఎందుకంటే తరువాతి వర్ణం వచ్చేప్పటికి ముందు వర్ణం పోతుంది కనుక క్రమం ఉంది తప్ప ఒక బండిలు లేదు క్రమం ఉంది ఇప్పుడు షిఫ్ట్ డ్యూటీలు ఉంటాయి చూడండి ఇప్పుడు ఒక్కో షిఫ్ట్కి వంద మంది ఉద్యోగస్తులు పనిచేస్తారు మూడు షిఫ్ట్లో పనిచేస్తారు మీరు ఫ్యాక్టరీకి ఎప్పుడు విన్నా వంద మందే ఉంటారు మూడు మంది ఎప్పుడూ ఉండరు యూ విల్ నెవర్ హ్యావ్ త్రీ పీపుల్ ఎనీ టైమ్ యూ విల్ హ్యావ్ హండ్రెడ్ పీపుల్ ఓన్లీ వెర్ ఈజ్ త్రీ హండ్రెడ్ దెర్ ఈజ్ నాట్ త్రీ హండ్రెడ్ అట్ ఆల్ అలాగే క్రమంగా వర్ణాలను ఉచ్చరించేప్పుడు అట్ ఎనీ గివన్ మూమెంట్ దెర్ ఇస్ ఓన్లీ వన్ వర్ణ అండ్ యూ నెవర్ హ్యావ్ ఆల్ వర్ణస్ టుగెదర్ కాబట్టి సముదాయం నుంచి జ్ఞానం ఎలా ఉంటుంది వర్ణ సముదాయ ప్రత్యయోష్ క్రమవత్వా వర్ణానం వర్ణములన్నీ ఒకదాని తర్వాత ఒకటి క్రమంగా వస్తూ ఉన్నాయి కనుక రెండో వర్ణం వచ్చేప్పటికీ మొదటి వర్ణం ఆల్రెడీ నశించిపోయింది కనుక ఈ వర్ణములన్నీ కలిపి ఒక గుంపుగా ఏర్పడి మీకు అర్థజ్ఞానాన్ని ఇస్తున్నాయి అని చెప్పడానికి అవకాశమే లేదు అయితే ఓ మాట అనొచ్చు వర్ణములు లోకంపనొచ్చిన వర్ణములు గుంపుగా ఉండదు ఓ వర్ణం వస్తుంది పోతుంది ఇంకో వర్ణం వస్తుంది పోతుంది మూడో వర్ణం వస్తుంది పోతుంది అలా పోతాయి వాటికి గుంపు కుదరదు కానీ విన్నవాడి బుద్ధిలో శ్రీరామహ అనగానే ఆ శ్రీ అనే వర్ణం పుట్టి నశించినా అది ఒక సంస్కారాన్ని ముద్రిస్తుంది రా అనే వర్ణం పుట్టి నశించినా సంస్కారాన్ని వేస్తుంది మహా సంస్కారాన్ని వేస్తుంది కాబట్టి ఆ సంస్కారములన్నీ బుద్ధిలో ఏకకాలంలో మిళాయించవచ్చు మూడో క్షణంలో మూడు వర్ణముల సంస్కారములు ఒకచోట కలుస్తాయి కాబట్టి వర్ణముల సముదాయం అర్థజ్ఞానం కలిగించకపోయినా వర్ణముల వలన బుద్ధి ఎందు ఏర్పడిన సంస్కారములన్నీ కలిసి అర్థజ్ఞానాన్ని ఇస్తాయి అలా చెప్పచ్చు కదా అలా అవుతుంది కూడా అని ఒక అబ్జెక్షన్ పూర్వపూర్వవర్ణానుభవజనిత సంస్కార్యర్ణ అర్థం ప్రత్యాయ్యుచ్యేత విగో శ్రీరామ అన్నాను అనగానే మీకు జ్ఞానం కలిగింది ఆ జ్ఞానం ఎప్పుడు కలిగింది శ్రీ అంటూ ఉండగా కలగలేదు శ్రీరా అంటూ ఉండగా కలగలేదు శ్రీరామ అన్నం పూర్తయ్యాక కలిగింది ఎలా కలిగింది మా ఒక్కదాని చేత కలిగిందా మా ఒక్కదాని చేత శ్రీరామ అనే జ్ఞానం ఎందుకు కలుగుతుంది కలగదుగా మా అనే జ్ఞానానికి తోడుగా అంతకుముందు రా యొక్క జ్ఞానము దానికి ముందు శ్రీ యొక్క జ్ఞానము అంటే క్రమముతో కూడిన సకల వర్ణముల యొక్క జ్ఞానము కలిగి అప్పుడు దాని నుండి ఆ సంస్క అంటే ఏమిటి శ్రీ సంస్కారము రా సంస్కారములతో కూడిన క్రమ సంస్కారం కూడా పెట్టుకోవాలి క్రమం ముందు శ్రీ తర్వాత రా ముందు రా తర్వాత శ్రీ కాదు కాబట్టి శ్రీ సంస్కారము రా సంస్కారము క్రమ సంస్కారములతో కూడిన మకారము యొక్క జ్ఞానం నుంచి అర్థజ్ఞానం కలుగుతుంది అలాగే అవుతోంది మీకు మా వింటారు మా వినగానే జ్ఞానం కలుగుతుంది మా వినిదాకా జ్ఞానం కలగదు కాబట్టి మా నుంచి జ్ఞానం కలిగింది కదా అయితే మా ఇప్పుడు కలిగిందా జ్ఞానం కలగలేదు మరి ఎలా కలిగింది అంటే పూర్వపూర్వ వర్ణముల నుంచి పుట్టిన సంస్కారములతో కూడిన అంతిమ వర్ణము నుండి జ్ఞానం అంటే ఇప్పుడు మళ్ళీ వర్ణమే శబ్దం అవుతుంది ఎందుకంటే వర్ణం నుంచే జ్ఞానం కలిగింది నీకు అన్ని వర్ణాలు కలిపి ముద్దయి జ్ఞానం కలిగిందంటే అలాంటి ముద్ద లేదు కానీ ముందుగా ఇది ఉందిగా సంస్కార విశిష్ట అంతిమ వర్ణము ఉన్నది ఎప్పటికైనా నీకు ఒక వర్ణం నుంచే జ్ఞానం కలుగుతుంది ఎటువంటి ఒక వర్ణము అబ్రప్ట్గా ఒక వర్ణం కాదు పూర్వపూర్వ వర్ణ జనిత సంస్కార విశిష్ట అంతిమ వర్ణం నుంచి జ్ఞానం కలుగుతుంది కాబట్టి వర్ణమే జ్ఞానమును కలిగిస్తుంది దీన్ని వర్ణపక్షము అంటారు స్ఫోటాలేజ్ ఏమీ లేదు వర్ణం నుంచే జ్ఞానం పూర్తుంది మీ అనుభవం చూసుకోండి మీ అనుభవం ఎలా ఉంది మీ అనుభవం ఫైనల్ ఈ ఆర్గ్యుమెంట్స్ ఫైనల్ కాదు మీ అనుభవం ఫైనల్ మీ అనుభవం ఫైనల్ వచ్చాడు వీడు ఎవరండి దేవాద తూ డు అనగానే మీకు జ్ఞానం ఆ డూ వల్ల కలిగి డూ వల్ల కలిగిందనకూడదు మళ్ళా పూర్వపూర్వ వర్ణజనిత సంస్కార విశిష్ట అంతిమ వర్ణం వల్ల మీకు జ్ఞానం కలుగుతుంది ఎక్కడైనా అదే పరిస్థితి కాబట్టి వర్ణములు పూర్వపూర్వ వర్ణములు అవసరమే ఆ సంస్కారాన్ని కలిగించటానికి అంతిమంగా ఫైనల్గా అంతిమ వర్ణం నుండి జ్ఞానం కలుగుతుంది పూర్వవర్ణ విశిష్టమైన అంతిమ వర్ణం నుండి జ్ఞానం కలుగుతుంది కాబట్టి వర్ణ వర్ణమే శబ్దం అని అంటారేమో యజ్ఞప్తి చేత అపూర్వపక్షం అంటున్నాడు మీరు అలా అంటారేమో తన్నా అది ఒప్పుకో ఎందుకంటే ఆ సందేహాన్ని నివారణ చేస్తే కానీ పూర్వపక్షం బలపడదు అది అంగీకారం కాదు ఎందుకంటే సంబంధ గ్రహణ హి శబ్ద స్వయం ప్రతీయమాన అర్థం ప్రత్యాయేత్ ధూమాదివత్ న పూర్వపూర్వవర్ణానుభవజన సంస్కారతవర్ణస్ ప్రతీతిరస్తి అప్రత్యక్షాణం ఓకే ఇప్పుడు మీరేమంటున్నారు శబ్దము ఆఖరి వర్ణమున్నొచ్చు సర ఈ వర్ణము ఇది అర్థాన్ని కలిగిస్తు అర్థజ్ఞానాన్ని కలిగిసుకోండి అని కదా మీరు అనేది అంతిమ వర్ణం అర్థజ్ఞానాన్ని ఇస్తుంది అంతిమ వర్ణం అర్థజ్ఞానాన్ని ఇస్తుందంటే అంతిమ వర్ణము తనంత తానుగా అర్థజ్ఞానాన్ని ఇస్తుందా లేక అంతకుముందు ఉచ్చరించి ఉచ్చరించబడిన వర్ణములతో దీనికి సంబంధాన్ని అపేక్షించి ఆ సంబంధాన్ని ముందు శ్రీ అన్నాడు తర్వాత రా అన్నాడు తర్వాత మా అన్నాడు అంతిమంగా మా అన్నాడు మా అని మని క్లోజ్ చేసేప్పటికీ అంతకుముందు ఇంకో రెండు అక్షరాలు ఆ వరసలో అన్నాడు ఈ మా వర్ణానికి రా శ్రీ అనే వర్ణములతో వెనకకి సంబంధము గలదు అని ఆ సంబంధాన్ని పట్టుకున్నప్పుడు మాత్రమే వర్ణము జ్ఞానాన్ని కలిగిస్తుంది కదా ఇది పొగ చూసి అగ్నిని గ్రహిస్తాడు పొగ చూసి అగ్నిని గ్రహిస్తాడు కాబట్టి శబ్ద ధ్వని అర్థానికి లింగము మాత్రమే ధ్వనియే అర్థము కాదు పొగ నిప్పు కాదు పొగ నిప్పును సూచిస్తుంది పొగ నిప్పును సూచిస్తుంది అలాగే ధ్వని అర్థాన్ని మీకు తెలుపుడు చేస్తుంది అర్థజ్ఞానం కలిగి ఇట్లా చేస్తుంది అదే అర్థం కాదు అదే అర్థం అయితే ఎవటోతుందో తెలుసునండి అగ్నిహీ అనగానే నోరు కాలిపోతుంది అలా ఎవరికైనా కలుగుతుందా అగ్నిహీ అనగానే కాలటం అగ్నిహే అర్థం కాదు అగ్నిహి అనేది ఆ అగ్ని యొక్క జ్ఞానాన్ని కలిగించేటువంటి లింగం లింగం ఎన్ని బృహదారం మంచి విచారం ఉంది అక్కడ లిపి లిపికి జ్ఞానానికి మధ్యలో ఉండే సంబంధాన్ని చెప్పే విచారం అనేది మీకు ఎప్పుడైనా అవుతూ ఉంటే ఏ సెక్షన్లో ఉందో నాకు గుర్తు లేదు ఎనీవే కాబట్టి పొగా చూసి నిప్పు తెలుసుకున్నట్టుగా వర్ణాన్ని విని అర్థాన్ని మేము తెలుసుకుంటున్నాము వర్ణం వల్ల మాకు అర్థజ్ఞానం కలుగుతోంది అంటే ఈ ఆఖరి వర్ణం తనంతటాగా అర్థజ్ఞానం ఇస్తుందని చెప్పడానికి సందర్భం అలాగా చెప్పడం ఎలా గుర్తుంది అది తప్పే కదా ఆఖరి వర్ణానికి పూర్వపూర్వవర్ణములతో గల సంబంధాన్ని పట్టుకుని అప్పుడు అర్థజ్ఞానం కలుగుతుంది కాబట్టి ఆఖరి వర్ణం అర్థజ్ఞానం కలిగించాలంటే పూర్వపూర్వ వర్ణములతో దానికి ఉన్న సంబంధాన్ని కూడా మీరు గ్రహిస్తూ ఉండాలి ఏమండి మీరు అలా తెలుసుకుంటున్నారా ఇప్పుడారా వీడు శ్రీరామ అన్నాడు శ్రీ పుట్టింది పోయింది రా పుట్టింది పోయింది మా వచ్చింది ఈ మాకి పూర్వమునందు రా దానికి పూర్వమునందు శ్రీ అనే సంబంధము కలదు కాబట్టి శ్రీరాముడు అర్థము అలా తెలుసుకుంటున్నారా ఇద్దరిది వేయు నో నో యూ నోన్ నో డట్లే హౌ డూ యూ నో శ్రీరామానగానే తెలిసిపోయింది అంటే అదే స్ఫోట్ అంటే అలా అలా తెలుసుకుంటున్నారా లేకపోతే మా అన్నాడు కదా ఈ మాకి పూర్వం రెండు వర్ణములతో సంబంధము ఉన్నది అనేది తెలుగు సంబంధం ఉన్నది కాబట్టి శ్రీరాముడు అనుకుంటున్నారా అలా అనుకోవట్లేదు కాబట్టి సంబంధమును గ్రహించుట సంబంధమును తెలియుట అంతిమ వర్ణము దానికి పూర్వవర్ణములతో సంబంధమును గ్రహించి ఆ క్రమాన్ని గ్రహించి అప్పుడు అర్థజ్ఞానం కలుగుతోందని ఎవడైనా చెప్పగలరా ఈ లోకంలో అలా లేదు కాబట్టి స్ఫోటయే అని వీళ్ళ వర్ణం వీళ్ళ వాదం పూర్వపూర్వవర్ణానుభవజనిత సంస్కార సహిత్య అంత్యవర్ణస్ ప్రతీతిరస్తి ఏమండి మీకెవరికైనా నేను శ్రీరామ అన్నప్పుడు పూర్వవర్ణములు రెండింటి యొక్క సంస్కారముతో కూడిన మవర్ణమిది అనే ప్రతీతి కలుగుతోందా అనే జ్ఞానం మీకు కలుగుతోందా అలా కలుగుతోందా అలా అలా ఎక్కడ కలుగుతుందండి అలాగే ఏ షార్ట్ హ్యాండ్ వాడికి ఏమైనా కలిగితే కలిగి కానీ షార్ట్ హ్యాండ్లో ఏదో పలుకుతుంటే వీడియోదో గీతలు గీస్తూ ఉంటాడు ఇప్పుడు వీడియో పలికాడు లేదా గీసేరిని వాడు అలా సత్తుబాటు చేసుకుంటాడేమో నాకు తెలియదు కానీ మొత్తం మీద మనం పలికి ఎదరవాడు విన్నప్పుడు పూర్వపూర్వ వర్ణానుభవజనిత సంస్కార విశిష్ట అంతిమ వర్ణము దీని అర్థం అలా ఎవరన్నా తెలుసుకుంటున్నారా అలా తెలుసుకోవట్లా అంతా కలిపి ఒక ముద్ద అయిపోతుంది అది ఆ ముద్ద ఒక ఫ్లాష్ వచ్చేస్తుంది ఆ ఫ్లాష్కే స్ఫోట అని పేరు అని ఈ వాదం ఎలా ఉంటుందో తెలుసునండి ఇది ఎలా పోతూ ఉంటుంది దీని మీద మంజూష లఘు మంజూష తెచ్చుకుంటే ఆరు మాసాలు పటమైపోతుంది మనం ఆరు మాసాలు ఈ వైయాకరణలు ఉన్నప్పుడు సరే వాళ్ళు ఆరేళ్ళు అరవై ఏళ్ళు చదువుతారండి అదే చదువుతారు సుచేతనే శంకర భగవత్వాదులు ఉన్నారు నహి నహిరక్షతు వేళని చూశా అన్నారు తర్వాత నేను ఇంకొకటి గమనించా అన్యత భావించకుడు నేను ఎవరిని జడ్జి చేసుకున్నట్టు మాట్లాడటం లేదు వాళ్ళ ఎదుట నేను వినయంగానే ఉంటాను కూడా నా తరఫు నుంచి నేను ఎవరిని ఇబ్బంది పడినా కానీ మరి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా ఎప్పుడూ నేను చూసినంతలో శాస్త్ర పండితులు వేద పండితులు ఎలా ఉన్నారంటే మనం ఏ పుస్తకాలని వల్లించి సభలో చెప్పాలి అని ఆలోచించుకుంటున్నారు తప్ప ఈ వల్లించిన దానికి జీవితానికి సంబంధం ఏంటి అనే ఆలోచన అసలు చేయడం కూడా చేయటం లేదు చేయకపోవడం తప్ప నేను అంట లేదో తెలుసునా అలాంటి మనం చేయాలి అనే సంస్కారం వాళ్ళకి ఎవడో ఎప్పుడూ చెప్పలేదు వాడు ఇరవై ఏళ్ళు అద్వైత వేళా చదివితే వాడు వాక్య విచారం చేస్తానంటాడు తప్ప ఆత్మవిచారం చేస్తానని అన్నడు అన్నాడు నేను అద్వైత వేదాంత సభకు వెళ్ళినప్పుడు నన్ను మాట్లాడమన్నారు ఆఖర్ని ఆఖర్ని మాట్లాడము మద్రాసులో నేను లాస్ట్ ఇయర్ మద్రాసులో వెళ్ళాను ఈ సభ వెళ్ళినప్పుడు నన్ను మాట్లాడమంటే మహిళాపూర్ సంస్కృతి కాదు అందరూ పెద్ద దిగ్దంతులైన పండితుడు నేను చెప్పాను ఇంతవరకు మీరు వాక్య చేశారు మీ మాటల్లోనే చెప్పాలంటే వాళ్ళు అదే అంటారు వాక్య అంటారు మీ మాటల్లోనే చెప్పాలంటే ఇంతవరకు మీరు వాక్య చేశారు అయితే వాక్య విచారమే అవుతుందా అవదా వాక్య విచారానికి ఆత్మవిచారానికి మధ్య ఏదైనా చిన్న తేడా ఉన్నదా చిన్న గ్యాప్ ఉన్నదా ఒకవేళ ఉన్నట్లయితే ఆ గ్యాప్ను ఏ విధంగా అధిగమించి వాక్య విచారణలోంచి ఆత్మవిచారంలోకి మనిషి రావాల్సి ఉంటుంది ఈ విషయాలని పండితులందరూ గ్రహించ ఈ విషయాల్ని పండితులు చర్చించుకుని దాని విషయంలో ఆలోచించాల్సి ఇది ఆలోచించదగ్గ విషయం ఇదంతా ఎవడో పుస్తకంలో రాసిపెడితే మళ్ళీ మేము మళ్ళించేస్తామంటే పొందకదు ఇది ఆనందగిరి రాశాడా లేకపోతే పరిమళకారుడు రాశాడా మొన్న ఒక ఆయన పూర్వపక్షం చెప్పారు ఈ వాక్య విచార సభలో నేనున్నాను ఈ పూర్వపక్షం బాగులేదని అన్నాను వతప్రోత శబ్దానికి వతప్రోత అనే అక్షర బ్రాహ్మణంలో ఉందిగా దానికి ఉత్కర్ష అంటే గొప్పది అనే అర్థం చెప్పి పూర్వపక్షం చెప్పారు అంటే నేను అన్నాను వతప్రోత శబ్దానికి అనే అర్థం లేదని చెప్పాడు ఎక్కడా లేదా అలాంటి అర్థం వతప్రోత శబ్దా ఆధారాధేయ భావము అని అర్థం చెప్పి ఇంకో పూర్వపక్షం చెప్పారు లేకపోయినా ఓత పుర్వత శబ్దానికి ఆధారాధేయ భావం అనే అర్థం కూడా లేదు అంటే మరి ఏ అర్థం ఏ అర్థం ఉందో మీకు తెలుసు వత పురోత చాలా విలక్షణమైన అర్థము ఏ అర్థం ఉందో నేను తర్వాత చెప్తాను ఈ రెండు అర్థాలు లేవు కాబట్టి మీరు ఇంతవరకు చెప్పిన పూర్వపక్షాలకి బేసిస్ లేదని నేను అంటే ఆయన పరిమళకారుడు అలా రాశాడు అన్నారు పరిమళము అనో వ్యాఖ్యానం ఉన్నారు అంటే భామతి వ్యాఖ్యానం సూత్ర భాష్యానికి భామతి భామతికి వ్యాఖ్యానం కల్పతరువు కల్పతరువుకి వ్యాఖ్యానం పరిమళము అంటే భాష్యకారులు చెప్పిన దాని మీద భామతికారుడు ఏదో చెప్తాడు ఆయన చెప్పిన దాని మీద కల్పతరువు ఇంకేదో చెప్తాడు దాని మీద పరిమళకారుడు మరో చెప్తాడు ఆయన పరిమళంలో ఉన్న మాటలు తీసుకొచ్చి చెప్తున్నారు అబ్బా ఎన్ని పుస్తకాలు చదివారు అనే విషయం స్పష్టం అవుతోంది దాంట్లో సందేహం లేదు నాక ఆశ్చర్యం వేసింది నాకు ఇంకా డౌట్ తీరమే లేదు పరిమళ గారుడు ఇలా సందర్భం లేని పూర్వపక్షాలని రాసిపెట్టాడా అక్కడ అలా అలా కూడా రాస్తారా వ్యాఖ్యానాలు అంత విదూరంగా ఉందే అనిపించింది కాబట్టి నహి నహిరక్షత డిక్కువీ జరణే లెవెల్లో మనం సమటం లేదు మనం ఉడితే తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం సంగ్రహంగా చేసుకున్నాము నేను డైగ్రెస్ అయ్యాను మళ్ళీ వెనక్కి వచ్చినట్లయితే చూడండి అలా ఎవరికీ అర్థజ్ఞానం కలగట్లేదండి పూర్వపూర్వ వర్ణజనిత సంస్కార విశిష్ట అంతిమ వర్ణం వల్ల నాకు శబ్ద జ్ఞానం కలిగింది అని ఎవడో అనుకోవట్లేదు ప్రపంచంలో శబ్దాన్ని వింటున్నాడు ఠక్కుమని జ్ఞానం కలుగుతాడు ఇగో ఠక్కుమని కలిగిందంటే అది స్ఫోట అప్రత్యక్షత్వా సంస్కారాణం మీకు ఇంకోటి చెప్తాను నేను ఒక మనిషి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు శాస్త్రాన్ని అధ్యయనం చేస్తాడు మంచి బుద్ధిమంతుడు చాలా కష్టపడి అధ్యయనం చేస్తాడు చాలా పూచీగా వ్రతంకితలు అధ్యయనం చేస్తాడు కానీ ఆ పండి ఆ పండితుడు అక్కడ నిలబడి ఉంటాడు ఆయన చూస్తే నాకు దుఃఖం అనిపిస్తుంది ఎందుకని ఎలా ఆలోచి ఏది ఆలోచించాలో ఆయనకి తెలుసు కానీ ఎలా ఆలోచించాలో తెలియదని వాట్ టు థింక్ హీ నోస్ హౌ టు థింక్ హీ డజంట్ నో ఎందుకంటే ఆయన స్వతంత్రపు ఆలోచన ఏది చేయరు స్వతంత్రంగా ఆలోచించటం తప్పని కూడా అభిప్రాయంలో ఉంటారు స్వతంత్రపు ఆలోచన చేయరు ఏది ఆలోచించినా ఇక్కడ శంకరుడు చెప్పాడు అక్కడ కృష్ణుడు చెప్పాడు అక్కడ ఆనందగిరి చెప్పాడు ఇక్కడ వీడి చెప్పాడు అక్కడ వాడు చెప్పాడు అనే తప్ప స్వతంత్రమైన ఆలోచన అసలు ఉండదు మీరు స్వతంత్రంగా ఆలోచించండి అంటే ఏమిటి ఇలాంటి తప్పు మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు అనుకుంటాడు కూడా భయ ఇప్పుడు వివేకానంద స్వామి వీళ్ళందరూ ఉన్నారనుకోండి వీళ్ళు ప్రత్యేకత ఏటో తెలుస్తున్నాండి వాళ్ళు శాస్త్రం చదివారు కొంత గొప్ప వీళ్ళంత చదవకపోయి ఉండొచ్చు కానీ ఆ చదివిన అది ఏ కొంచెమైనా జీవితంలో అనుభవానికి పెట్టేసి దానికి అనుభవము అనే మీద దాన్ని బాగా పదును పెట్టేసి ఇంకా ఆ తర్వాత వాళ్ళు ఏది చెప్పినా స్వతంత్రంగా చెప్పారు ఏది చెప్పినా స్వతంత్రంగానే చెప్పారు పది పే పది పుస్తకాలు ఉంటే పది పుస్తకాలు స్వతంత్రంగా చెప్పినవే తప్ప అది కాపీ కొట్టి చెప్పిన లేదు